పరిషుద్ర ప్రేమల దేవాడు కలుగుతుంది దేవాయ సుప్రభ నీకు లెక్కల నిబంధనలు కృతజ్ఞత స్థోత కలవే రజ సర్వశక్తి మందు పర్వాధికారి నీకే బంధన ప్రేమ శివముల దేవానికి వందన దివాప్రభం మధ్య వరకు ప్రభావం మీరు ప్రభావ మనం కండి పావు దాచి కాపడిన గొప్ప దేవానికి వందనాలు దివా మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క సమయంలో ఉండగా ప్రభా మరి ప్రభా అదే రీతి ప్రభా మరి వాటిని చెప్పి మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా నమ్మకం ఉందండి రాణి బిడ్డ నల్లని కూడా ప్రభా ఈ యొక్క సంగతికి లెక్కారండి ప్రభా వయసు ప్రభా ప్రతి వారిని ఈ యొక్క పరిశుద్ధత్తే నడుపు దయచేయండి మరి ఆద్యంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ఏ నామే ప్రార్థిస్తుంటారు నే నికృపాని ప్రకలయా ఏకృపాకులయ్యా నికృపాని ప్రకలయా నికృపాలేక్షయనం నిదయలేక్షయనం నేను చలెను ఏసయా నికృపలే నిం నిదే నిక్షణం నేను చలెను ఎపలా సుచాయ నికృపలే నిల నలయా మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమ నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో మహిమను విడచి మహిళకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు హీ మాధురి మృగమాచ మధురి చే రూపను చారు మహిమ నేను మహిమలు పొంగ మహిమ శాళకృపలై నిజనే మండలయా కే సయ్యాకృపణాశాళయా నికృపలై నిజనే మండలయా నికృపలే నిశనము నిదలలే నిక్షణము నేను హీ చూపాలి అలాం సార్ తుదురం పరిశుద్ధరామలా రాజానికి వందనాం ఏసుకృష్ణ రజానికి వందనాం తండ్రి ఇక్కడ నేను నా ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవము మందలం మీద దిగండి దేవా మా కొరకు భూమికి వచ్చిన మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మన అర్క శిక్షణలో భరించిన దేవా అందును బట్టి నీకు వందనా దినమంతా మనం కాచి కాపాడిన దేవానికి వందనా సజీవలి కళ నిలబడిన దేవానికి పొందనా ఈ దినం ఇచ్చిన దేవానికి వందనా చేస్తూ వాక్యం ద్వారా మాట్లాడి దేవా నామానికి మహిమ కలగాల దేవా ఏసు నామను మీరే మా అతను నాం తండ్రి ఆమె మన మన అంశం ఏంటంటే క్రీస్తు ద్వారా మనకు కలిగినవి అనే అంశం మనము ధ్యానిస్తున్నాము క్రీస్తు ద్వారా మనకు కలిగిన కలిగినవన్నీ మనం ధ్యానిస్తా ఉన్నాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఎఫేసీ రాసిన పత్రిక ఒకటి ఏడులో ఏమంటున్నట్ట దేవుడు దేవుని దేవుని కృప మహదీశ్వర్యంను బట్టి ఆ ప్రీని ఆయన రక్తం మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుని కృపా మహాదేశ్వర్యం బట్టి ఆ ప్ర ప्री, ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకేం కలిగిందంట విమోచన కలిగి ఉంది ఏసుకృష్ణ ద్వారానే మనకేం కలిగిందంట విమోచన కలిగి ఉంది ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు ఈ భూమికి వచ్చిండు ఆయన కలవరశిలలో మరణించిండు కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారానే మనకేముందంట విమోచన కలిగి విమోచన అంటే మన పాప క్షమాపణకి విమోచన మన అపరాధములకు క్షమాపణ విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని ఇక్కడ దేవు ఇక్కడ ఎపేసికి రాసిన పత్రికకి ఏపీసీ సంఘానికి పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయనే మన భూమికి వచ్చింది కాబట్టి మన మన శ్రమలు మన వ్యసనాలు మన బాధలు మన కష్టాలన్నీ ఆయన శిల్వలో భరించింది కాబట్టి మన కొరకు ఆయన ఏం చేసినట్ట దేవుడు రక్తం కార్చిండు కాబట్టి దాని వల్లనే మనకి ఏముందంటే ఆ రక్తం వల్లనే మనకి క్షమాపణ మనకి కలిగి ఉన్నది కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటే కాలము ఇక్కడ అంటుండడు కాలము సంపూర్ణమైనప్పుడు సంపూర్ణ సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పం చప్పున తన చిత్తంను గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను ఏం చేసినట్ట దయా సంకల్పం చెప్పినట్ట తన చిత్తము గూర్చిన మర్మము మర్మం అంటే అయింది ఏముంది యేసుక్రిస్తే మర్మము ఇంకా అంతకు మించిన ఏ మర్మము లేదు ఆయననే మర్మం యేసుక్రిస్ ప్రభువే మర్మము కాబట్టి మరి క్రిష్ను గుర్చిన సాక్ష్యం ఏంటంటే అదే ఏసుక్రిస్తు నామే మనకి మర్మమా కాబట్టి ఆ యొక్క మర్మ మనకి తెలియజేసడింది కాబట్టి అది సంపూర్ణమై వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను ఆ దేవుడు ఏం చేసిందంట ఆ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసింది కాబట్టి దేవుడు మన కొరకు ఆయన రక్తం కార్చింది కాబట్టి దాని మనకి క్షమాపణ ఈరోజు కలిగింది మనం క్షమించబడినం ఆయన యొక్క రక్తం మనము క్షమించబడినం ఆయన ఒక రక్తం మనం క్షమించబడినము కాబట్టి ఆ రక్తం వలనే మనకి కలిగింది కాబట్టి మనం ఎట్లుండాలంట క్షమాపణ కలిగిస్తుంది కాబట్టి దేవుడు మనం క్షమిస్తున్నాను కాబట్టి అని మనం ఇంకా పాపం చేసుకుంటూ పోతే మనం పాపం అడ్డం మనకు పాపం కనిపించినా కొద్ది మనం ఏం చేయాలంట దాని నుంచి తప్పించుకోవడం మనము నేర్చుకుంటూ ఉండాలి ప్రతి ఏది వచ్చినా మనకి మన అడ్డు వచ్చినా కూడా మనం ఏం చేయాలి దానికి తప్పించుకుంటూ ముందుకు మనము వెళ్ళిపోతా ఉండాలి కాబట్టి ఇక్కడ అదంటుండు ఆ యొక్క పాప ఆ యొక్క రక్తం వల్లనే మనకి విమోచన కలుగుతా ఉందని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫేసి సంఘానికి రాస్తా ఉన్నాడు ఎఫేసి సంఘానికి ఆ పౌలు భక్తుడు రాసా కాబట్టి మనము దేవుడు అనే భయభక్తులతో మనం కలిగి భూలోకంలో మనము జీవించాలి ఏదొచ్చినా మనం ఏం చేయాలంటే భయభక్తులు జీవించాలి ఇది మనం మన ఎదుట మన పాపం మాట వినిపించినా మనం ఏం చేయాలి దాని నుంచి తప్పించుకునే మార్గం మనము ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండరు మళ్ళీ ఇక్కడ ఏమంట ఏమంటుండంటే రెండో కొరంతిలు రాసిన పత్రికలో ఏమంటున్నంటే ఐదో అధ్యాయము ఐదో అధ్యయము పదిహేడో వచనం ఏమంటుండి ఇక్కడ కాగా ఎవడైనాను క్రీస్తునందు వాడు నూతన సృష్టి అంట కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరు ఉండాలంట క్రీస్తు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఇప్పుడు మనం తీసుకున్నందు ఉన్నామంటే ఎట్లుండాలంటే మనము మన పాపం లేకుండా మనం ఎప్పుడైతే మనం ఉంటామో ఎట్లుంటామంటే మనం నూతన సృష్టి లాగా ఉంటాం చాలా మంది అనేకులు ఏసు ప్రభు నమ్మినరు ఏసు నమ్మి పోతున్నారు సేవ చేస్తారు అందరు చేస్తారు కానీ ముందు మనకి తెలియదు మనం కూడా ఎట్లున్నాము మనకి మనం పరీక్షించుకోవాలి వాళ్ళు పరీక్షించుకోవాలి మనం కూడా పరీక్షించుకోవాలి పరీక్షించుకొని మనం ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటున్నాడు నూతన సృష్టి అంట ఆయనలో మనకేముందట నూతన సృష్టి లాగా మనము ఉన్నామంట కాగా ఎవడైనా కృష్ణందు ఉన్నాయడలా పడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృత్తవాయను పాతవి గతించిపోయినాయి ఒకప్పుడు మనం ఎంట్లున్నామంట పాపంలో ఉండే పాపం మన బానిసలో ఉండే లోకంలో ఉండే లోక ఆచారంలో ఉండే లోక లోకంలో ఉండే శారీరకంగా ఉండే జీవ బంబంలో ఉండే మరి ప్రతి మనం ఉండే శరీరకంగా ఉండే శరీర కోరికల నుండే మనము జీవడమండే ఆ మరి ఆశాని ఆశతో కూడా మనం ప్రతి దాన్ని ఆశించిన్నాం ఒకప్పుడు కాబట్టి ఇప్పుడు సమస్తం ఏం కృతవాయను మనం క్రొత్తగా ఉన్నమా మనము ఈరోజు మనము పరీక్షించుకోవాలి దేవుళ్ళు మనం క్రొత్తగా ఉన్నమా దిన మనం క్రొత్తగా అవుతున్నామా దిన దేవుడు మనతో మాట్లాడుతుండే కాబట్టి దినదినం మనం క్రొత్తగా అవుతున్నామా అని దేవుడిలో మనం ఉంటున్నామా అని మనము దాన్ని పరిశీలించుకుంటే అప్పుడు మనం ఎట్లుండ క్రొత్తగా అయిపోయిన జన్ క్రొత్తగా జన్మించినలాగా మనము ఉంటామంట ఇంకేమంటుండడు సమస్తంను దేవుని మూలం దేవుని వలనైనవి ఆయన మనలను క్రీసు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్ పరిచర్యను మాకు అనుగ్రహించను అని ఇక్కడ ఈ ఈ కూడా పౌరు భక్తుడే రాస్తా ఉంటు కొరంతి రాసిన సంఘాన్ని కూడా రాస్తా ఉన్నాడు ఎట్లున్నామంట ఆ సమాధాన పరి పరిచు పరిచర్యకు మాకు అనుగ్రహించను పరిచర్యను మాకు అనుగ్రహించను ఒక పరిచర్ అనేటి దేవుడు మనకి అనుగ్రహించింది ఏం పరిచర్య దేవుడు సేవ చేయడం ఒక పరిచర్య దేవుడు మనకి అనుగ్రహించిండు అనుగ్రహించింది కాబట్టి ఆ సమాధాన పరిచ పరిచర్యను మనకు అనుగ్రహించింది కాబట్టి ఆ పరిచర్యను మనం ముందుకు నడిపించుకోవడం ముందుకు వెళ్ళిపోతా ఉండాలి వెళ్ళిపోతా ఉంటే దేవుడు మనకి తోడై ఉంటుంది ఇంకేమంటుండే అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మూపక క్రీసు నందు లోకమును తనతో సమాధాన పరుచుకునొచ్చు ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించిండట దేవుడే అన్ని భరించి ఆయన అన్ని భరించిండు కాబట్టి మనం ఏం జానంట మనం ఇంకా మీద మనం పాపము చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి ఏది వచ్చినా ఇలాంటిది వచ్చినా చేయలేం పాపము చేయలేం దేవుడు ఆత్మ పొందుకొని మనము దేవుడు ఒక మనం ధ్యానించిన మనం పాపము చేయలే మెట్టి పరిస్థితిలో ఆ యొక్క పాపంని మనము చేయలేము కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేసినట్ట అది ఆ సమాధాన వాక్యంను మనకు అనుగ్రహించిండ అనుగ్రహించింది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళిపోతా ఉండాలి ఆ ముందుకు దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి దేవుడు ఆగ రక్తం ధర కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోయి దేవుడిని దేవుడు కార్యాలే మనము చూడాలి మనవి మనం చూసుకోవడానికి వీలు లేదు దేవుడి కార్యం ఎప్పుడైతే మనం చూస్తామో మన కార్యము ఆయనే చేస్తా ఉంటాడు మన కార్యము ఆయనే చేస్తా ఉంటాడు కాబట్టి ఆయన కార్యాలని మనము ముందుకు చూసుకుంటా మనము వెళ్ళిపోతా ఉండాలి ఇంకేమంటుండంటే రోమా రాసిన పత్రికలో ఏమంటుండే రోమ ఐదో అధ్యాయము మొదటి వచనం ఏమంటుండే కాబట్టి విశ్వాస మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన ఏసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము ఏమంటుండు కాబట్టి విశ్వాసము విశ్వాసం మూలమున మనము నీతి మంత్రులుగా తీర్చబడినమంట మనం ఏం చేసినామంట విశ్వాసం మూలంగానే మనము నీతి మంత్రులుగా కాబట్టి ఇంకేమంటా మన ప్రభువైన ఏసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము దేవునితో సమాధానం కలిగి ఉందాము సమాధానం కలిగి దేవునితో సమాధానం కలిగి ఉండాలి మన సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి మన పొరుగు సమాధానం కలిగి ఉండాలి వాళ్ళతో మనము ప్రతి వారితో మనం సమాధానం కలిగి ఉండి ముందుకు నడవాలని ఇక్కడ పౌరు భక్తుడు రోమ సంఘానికి రాస్తా ఉన్నాడు ఇంకేమంటు మరియు ఆయన ద్వారం మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఆయన కృప మనకి ప్రవేశమైంది కాబట్టి అందులో మనం నిలిచున్నాం కాబట్టి దేవుని గూర్చిన నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలంట అతిశయ పడాలంటే దేవుని మహిమను గూర్చి మనం ఏం చేయాలంటే అతిశయ పడాలి మనము మనం మహిమలోనికి అధిక మహిమలోనికి మనం పోవడానికి ప్రయత్నం చేయాలంటే ఎట్లా మహిమలోనికి అధిక మహిమలో పోవాలంటే ఎట్లా పోతాం మనం దేవుని ధ్యానిస్తా ఉంటాం మనం రోజు ఇంకా ప్రాధాలు ఎక్కువ గడపాలి మనం వింటా వాక్యాలు చెప్తుండ్రు బ్రదర్స్ చెప్తుండ్రు సిస్టర్స్ చెప్తున్నారు మరి మనము ఆ వాక్యాలు మనం వింటా ఉండాలి వింటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి వాక్యాలు వింటున్నాము మనం కూడా సమయము పెడతా ఉండాలి మనకు టైం ఉంటే పొద్దున ఒక గంట మధ్యాహ్నం ఒక గంట రాత్రికి ఒక గంట చేయాలనుకుంటే ఇంకా టైం ఉంటే ఇంకొక గంట నాలుగు గంట మనం చేస్తా ఉంటుంటే మనం ఏమవుతామంట మహిములోనికి అధిక మయంలోనికి మనము ముందుకు వెళ్తా ఉంటాం ఇంకేమంటున్నాడంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు అక్కడ మహిములోనికి పోతాం కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఎప్పేసి సంఘంలో మళ్ళీ అంటుండే ఎప్పేసి ఒకటో అధ్యయము పదమూడో వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ ఎప్పేసి సంఘానికి అపోసుడు అయిన పావులు రాస్తున్నాడు ఒకటి పదమూడులో ఏమంటుండే మీరును సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితేరి వాగ్దానం చేత మనం ఎట్లున్నామంట ముద్రింపబడినమంట ఎట్లా ముద్రిన ఎట్లా ముద్రింపబడినము మీరు సత్య వాక్యమును మనం ఎట్లున్నామంట సత్య వాక్యంను అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడినం ముద్రింపబడినం అంటే భద్రం కూడా చేయబడినం భద్రం చేయబడినం ముద్రింపబడినం భద్రం కూడా అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు విశ్వాసం ద్వారానే వాగ్దానం చేయబడిన ఆత్మ మనం ముద్రింపబడినాం కాబట్టి ఒక సత్య వాక్యం మనకు తెలుసు సత్య వాక్యం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయట ఆ మనం వెంపడించుకుంటా పోవాలి సత్యం తెలిసినాక కూడా ఇప్పుడు రాయి తాక్తా ఉంటది ఆ రాయిని తాక్ మనం దాన్ని తన్ను కూడా పోతే అది ఏమైతే మనకి తాక్తా ఉంటది ఆ రాయి ఏసుప్రాబే కాబట్టి మనం అక్కడ ఆగిపోవాలి ఆగిపోవాలి కాబట్టి అక్కడ మనము నేర్చుకోవాలి ఎందుకు తాకుతుంది అన్నప్పుడు ఆడ మనము నేర్చుకోవాలి రేపు మనకి మాట్లాడుతున్నాడు దేవుడు బండ ఆ బండ క్రీస్తే కాబట్టి కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మనం ఎట్లుండాలంట నృత్య సృష్టిలాగా ఉండి ముందుకు మనము పోవాలి ఇక్కడే అంటున్నాడు ఏమంటుండే మరి మీరు సత్య వాక్యం చేతనే అంటుండు ఒక సత్య వాక్యం మనకి చాలా అవసరం రక్షణ సువార్త విని రక్షణ సువార్తను కూడా మనం విన్నాం కాబట్టి విశ్వాసం వలనే వాగ్దానం చేయబడిన ఆత్మ మనము ముద్రింపబడినం మనం ముద్రింపబడినమని మనం ఇష్టానుసరంగా మనం జీవించడానికి వీలు లేదు ఆయన మాటకి లోబడి ముందుకు మనము నడవాలి నడిచి ముందుకు నడిస్తే ఆయననే మనకి తోడై ఉంటాడు కాబట్టి మనం ప్రతి దాంట్లో జాగ్రత్త కలిగి జీవించాలి ఎందుకంటే ఆయన రాకడం త్వరలో ఉంది కాబట్టి ప్రతి దగ్గర మనము కరెక్ట్గా ఉండాలి మనం డ్యూటీ చేసే కాడనే మనం పక్క మాట్లాడినప్పుడు కానీ ఈ పక్క వాళ్ళతోనే ఎక్కడ మాట్లాడిన మనం జాగ్రత్తగా ఉండి ఇక దీని చేత మనం ముద్రింపబడినాం కాబట్టి భద్రం చేయబడినాం కాబట్టి ఆ దేవుడు భద్ర ఆయన మాట మనము వినాలి ఆయన మాట మనము వింటే అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు ఇంకేమంటుండే గలతి మూడు ఇరవై ఆరులో ఏమంటుండు దేవుడు అంటే మూడు ఇరవై ఆరులో ఏమంటుండు ఏసు క్రిస్తు మీరందరూ విశ్వాసం వలన దేవిని కుమారులై ఉన్నారు అలెలి ఇక్కడ ఏమంటుండు ఏసు క్రిస్తు నందు అంట మీరందరూ విశ్వాసం వలన దేవిని కుమారులై ఉన్నాము మనందరికీ విశ్వాసం ఉంది కాబట్టి మనం ఎట్లున్నామంట దేవుని కుమారులమై ఉన్నాము క్రీసులోనికి బాప్సం పొందిన మీరందరూ క్రీసు క్రీస్తును ధరించుకొని ఉన్నారు మనం ఎట్లున్నామంట క్రీస్తులోనికి బాప్సం పొంది ఉన్నాము కాబట్టి మనం ఎవరిని ధరించుకున్నామంట క్రీస్తుని ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్సుడని లేదు ఇందులో అంట గ్రీ యూదుడని లేదంట గ్రీసు దేశస్సుడని లేదు దాసుడు అని లేడు పురుషుడని స్త్రీ స్త్రీ అని లేడు ఏసుక్రిస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు స్త్రీ పురుషుడని లేదు యూదుడని గ్రీసు దేశుడని లేదు అందరూ ఏకంగా ఉన్నారని ఈ యొక్క పౌల భక్తుడు గలతీ సంఘానికి రాస్తా ఉన్నాడు మనం కూడా ఏం చేయాలంట అందరూ ఏకమై ఉన్నారు కాబట్టి సహోదరులు మనం ఏం చేయాల ఐక్యత కలిగి మనము జీవించడం మనము నేర్చుకోవాలి మనం ఇన్ని వాక్యాలు ఇన్నాక కూడా మన సహోదరులతో సమాధాన పడకపోతే కూడా వేస్టే మన సహోదరులతో సమాధాన పడాలి సాధ్యమైన కూడా మనము సహోదరులతోని సహా మరి ఏకత కలిగి మనము జీవించాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఏకమై ఉన్నారని అంటా మనం ఏకమై ఉండాలంటే మనం అందరం ఎట్లుండాలంటే ఐక్యత కలిగి జీవించడం మనము జీవించి ముందుకు నడవాలని ఇక్కడ పౌరుల భక్తుడి గెలతి సంఘానికి రాస్తా ఉన్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు మీరు క్రీసు సంబంధులైతే ఏమంటుండు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వాగ్దాన ప్రకారం ఎట్లుంటాట వారసులై ఉన్నారని ఇక్కడ మాట్లాడుతుండే ఆ పోసులుడైన పౌరులు అంటా ఉన్నాడు మీరు వారసులయ్యే ఉన్నారు కాబట్టి మనం అందరము ఏకం కలిగి ఏకంగా ఉన్నామని మన కలహము మరి క్రోధము ఒక మనిషి మన మనం ఒకలా మనం మన మనం ఆరాధించిన టైంలో ఒక మనిషి ఏదైనా పొరపాటు చేస్తే ఆ మనిషి కోసం మన హృదయంలో కూడా అనుకోవద్దు మనం యథార్థంగా చాలా యథార్థంగా మనము చాలా అంటే చాలా యథార్థంగా మనం కలిగి ఉండాలి ఒకవేళ మనిషి ద్వారా పొరపాటు అయినా మనం ఏం మనకు క్షమించే మనసు మనకి ఉండాలి అది మర్చిపోవాలి అప్పుడే మర్చిపోయి ఒకవేళ మళ్ళీ ఆ మనిషి మనకు అనిపించినా కూడా మనం ఆయన కోసం అనుకోవడానికి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనం మనము అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ అంటా ఉన్నాడు అట్లా లేదే లేదా అని ఇక్కడ అంటా ఉన్నాడు మరి ఇక్కడ అంటా కాబట్టి మనము భయపడడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ అంటుండు మనం దానికి లోబడే మనము జీవించాలి కాబట్టి మనం ఎట్లుండ వారసులమయ్యే ఉన్నాం వాగ్దన ప్రకారము మనం వారసులై ఉన్నామని దేవుడు మనకు మంచి బిరదు ఇస్తా ఉన్నాడు మనం వారసులై ఉన్నాం ఉన్నవాడి మనకు వారసత్వం ఉంది కాబట్టి మనం ఎట్లా జీవించాలి ఆయనకి మనం వార మనకు మనకు వారసత్వం ఇచ్చింది కాబట్టి మనం ఎట్లుండాలి ఇంకా పరిశుద్ధంగా మనం జీవించాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇంకా పరిశుద్ధులంగా ఉండాలి నువ్వు ఎక్కడన్నా పనిచే ఎక్కడన్నా ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడు ఏ పెళ్లిళ్ళ కానీ దావతులు ఎక్కడన్నా ఉండగా నేను పెట్టుండాలి నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి నీ పరిశుద్ధతని మనము మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే ఎట్లుంటామంట వారసులమై ఉన్నాం కాబట్టి మనకంత మంచి అధికారం అధికత్యం మనకు దేవుడు ఇచ్చింది మనకంత మంచి బీరు దేవుడు మనకి కాబట్టి ఆయన చూస్తుండడానికి మన భయం భక్తులతోని కలిగి మనము ఈ లోకంలో మనం జీవించాలి ఈ లోకం నటన గతించిపోయే లోకం ఇది పనికిరాని లోకం పోతుంది అంత గతించి పోతుంది కానీ మనము గతించిపోయే లోకాన్ని మనము కాదు లోకం చూడొద్దు మనం దేవుడిని చూడాలి ఆ దేవుడిని మనము సంపాదించుకోవాలి ఈ లోకంలో ధనం సంపాదించుకుంటాం అన్ని సంపాదించుకుంటాం కానీ ఆ ధనంకి పురుగు చిమట అన్ని పడుతుంది కానీ దేవుడు వాక్యం ఎప్పుడు నిరంతరం నిలుస్తుంది కాబట్టి ఆ యొక్క వాక్యంని మనం ధరించుకోవాలంటే ఆ యొక్క వాక్యంకి మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి మనము జీవించాలని ఇక్కడ ఈ యొక్క భక్తుడు గలతి సంఘానికి రాస్తా గలతి సంఘానికి రాస్తా ఉన్నాడు ఎఫేసీ మొదటి ఎఫేసీలోకి రాసిన పత్రిక మొదటి రెండో అధ్యయము మొదటి వచనంలో ఏమంటుందంటే మీ అపరాధం మీ అపరాధంలో చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీసుతో కూడా బ్రతికించాను అంటుడు ఎఫ్ఏసి సంఘానికి రాస్తున్న రెండో అధ్యయంలో రాస్తా మీ అపరాధంలో చేత పాపంలో చేత మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీసుతో కూడా బ్రతికించాను ఒకప్పుడు మనం పాపంలో చచ్చిన ఉన్నామేమో కానీ క్రీస్తులోనికి మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం బ్రతికిన ఉన్నాము అప్పుడు అపరాధంలో వచ్చినాయి మన పాపాలు వచ్చినాయి మన అన్ని ప్రతిదీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనము క్రీసులోనే మనం ఎట్లున్నామంట క్రీసులో మనము బ్రతికి ఉన్నాము బ్రతికించేండు కాబట్టి మనం బ్రతికిన వారం కాబట్టి మనం దినదినం ఈ లోకంలో చనిపోతున్నాం ఎందుకంటే పాపం ఆ పాపం మన మనం దినదినం ఆ లోకాశాలకి మనము వదిలేసుకుంటున్నాం కాబట్టి దినదినం మనం చనిపోతున్నాం వేసి మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన మనల్ని బ్రతికించాను అని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు రాసా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట మనం ఆయన మాటకి లోబడాలి ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలే. ఆయన ఎందు మీరు భయభక్తులు కలిగి ఉంటే ఏమంటున్నాడు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిదీ దేవుడు మనకి తోడై ఉంటాడు ఫస్ట్ ఆయనను వెతకాలి మనం అన్ని వాక్యాలు అందరు చెప్తున్న వాక్యలు అదే ఫస్ట్ మనము ఆయనను వెతకాలి ఆయనను వెతుకుతేనే సమస్తము మనం ఎంబడి వస్తుంది ఆయనను సమస్తము మన ఏంట కాబట్టి మీ అపరాధనల చేతన మీ అపరాధనల చేతనను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగానే మిమ్మల్ని మీ క్రీసుతో కూడా దేవుడ బ్రతికించాను అని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఆ బ్రతికించింది కాబట్టి మనము బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకా మనం బ్రతకాలంటే మనకి జీవం పోషిండి దినమంతా కాచి కాపాడు చాలా మంది అనుకుంటారు మా మంచితనం మే మమ్మల్ని కాపాడింది కాదు దేవుడు మనని ఈరోజు మనల్ని కా పొద్దున మనం లేపి అంటే మనకు మంచి నిద్ర వచ్చి రొద్దున లేపి మన మనం ఒక పనికి పోతున్నామంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యమే మనం నిలంత పని చేసాము ఆ జీతం ఎవరు ఇస్తారు దేవుడే మనకి ఇస్తాడు మనం నిలంత పని చేసినా మనకు జీతం ఇచ్చే జీతం ఇచ్చే దేవరు దేవుడే ఎందుకు దేవుడు ఇస్తున్నాను మనం మంచి ఆరోగ్యం ఇస్తుండు కాబట్టి మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ దేవుడు మనకి జీతము ఇస్తుండు కాబట్టి ఇక్కడ అదే అంటా కాబట్టి మనం బ్రతికింపబడిన వారంగా ఉన్నాం కాబట్టి మనం ముందుకి వెళ్ళిపోవాలి ఇంకేమంటుండే మొదటి కొరంతి ఆరు పంతొమ్మిది ఏమంటుందంటే మొదటి కొరంతి ఆరు పంతొమ్మిది మీ దేహము దేవిని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు మీ దేహము దేవిని మీకు అనుగ్రహంపబడింది మీ దేహము ఎవరి వలన మన దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు అంటుండు మీరు మీ సొత్తు కారు మనం సొత్తు కాదు మన ఇష్టానుసారంగా చేసుకుంటాం పోతే మనం మన సొత్తు కాదు ఇది దేవుడు మనని విలువబెట్టి కొన్నాడు విలువబెట్టి కొన్నాడు ఆయన రక్తం పెట్టి మనని కొన్నాడు కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తాము ఈ లోకంలో నడుచుకుంట పోదాము ఇష్టమైన జీవితం జీవిస్తాము తర్వాత దేవుడు మనం క్షమించడదే ఎన్నిసాడి ఎన్నిసార్లు మనని మనల్ని లేపుతాడు మనం అంటే అట్లాన రాదు అంటాడు అప్పు అసలుడైనా పావులు అట్లానా రాదు కాబట్టి మనం ఏం చేయాలంట ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటున్నాడు అయినా దేవుడు మీ దేహము దేవిని మీకు అనుగ్రహింపబడి మీలో నున్న ఆలయమై ఉన్న ఉన్నదని మీరు ఎరగరా పరిశుధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు మనం మన సొత్తు కాము అస్సలు మనము కాము మన లోపల ఎవరు నివసిస్తున్నారు దేవుడు నివసిస్తున్నారు ఒకరో దేవుడు వద్దానుకుంటే సైతాన్ వస్తుంది కాబట్టి మనకు దేవుడు కావాలంటే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఆయన మన హృదయంలోనికి వచ్చి దేవుడు ఆరాధన చేస్తుంటే దేవుడు మన లోపల ఉంటాడు దేవుణ్ణి శృతించాలే మనం దేవుణ్ణి గణపరచాలి ప్రతి సమయం ఎక్కడైనా సమయం దొరికితున్నాయి ఏ పనిలో ఉన్నాను దేవుణ్ణి సృతించాలి కాబట్టి ఆయన సొత్తు మనము ఆయన సొత్తు కాబట్టి మన సొత్తు మనము కాము అని ఇక్కడ అంటుండు ఇంకేమంటు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి విలువపెట్టి కొనం కొనబడిన వారం కాబట్టి దేవుని ఏం చేయాలంట మనము మహిమపరచాలంట ఆయన ఘనపరచాలంట ఏదైనా ఇచ్చినా దేవుడు మనకి ఇచ్చిండు ఎదుటి వారికి ఏమైనా ఇచ్చినా ఇది దేవుడే ఇచ్చిండని మనం అనుకోవాలి ఒకవేళ మనకి అలాంటి ఏదైనా కుళ్ళు వచ్చిందనుకో అది సైతన్ వల్లనే వస్తుంది ఈర్ష్య వచ్చిందనుకో అది సైతన్ వల్లనే వస్తుంది అది సైతన్య వల్లనే వస్తుంది కాబట్టి అలాంటి మనసత్వం మన లోపల ఉంటే తీసివేసుకోవాలి నేను గొప్ప ఈరోజు మనుషులందరూ ఏమనుకుంటారంటే నేనే గొప్ప నాకంటే వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు వాక్యం వీళ్ళు ఎందుకు తినాలి అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది బయట అట్లనే జరుగుతున్నది కాబట్టి చెప్తున్నా నేను ఎందుకంటే నేనే చెప్తాడా ఈయన నేను కరెక్టా చేయాలా కొందరు ఏమనుకుంటారు మేమే చేయాలి మా తర్వాత మా పిల్లలు మా పిల్లల తర్వాత మా పిల్లలు అనుకుంటారు కానీ దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చిండు కాబట్టి మీరు చేయండి అని దేవుడే మనకి ఇచ్చిండు ఆయన ఆయన చేసుకోవచ్చు దేవుడు దూతలు కూడా ఉన్నాయి అని దేవుడు మనకి ఇచ్చిండు మట్టి మనకి దేవుడు ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి ఆ దేవుణ్ణి ఏం చేయాలంట భూలోకప్పుడు మనము మహిమ పరచాలయనని ఘనపరచాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన రాక అతి త్వరలో ఉంది త్వరలో ఉంది కాబట్టి మనము సిద్ధపడాలి అనేకులని మనము సిద్ధపరచాలంటే ఆయనని ఆయన గురించి మనము చెప్పాలి ఎందుకంటే ఆయన భూమి మీకు కాబట్టి మన పాపాల నిమిత్తము మన రోగాల నిమిత్తం మనం వ్యసనాల నిమిత్తము మన బాధలు మనం పడిన రోగాల అన్నిటి విషయంలో ఆయన శిక్ష అనుభవించింది కాబట్టి మనం ఏం చేయాలంట మనం దేవుడి గురించి మనము చెప్పుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి చెప్పుకుంటూ ముందుకు వెళ్తేనంట అప్పుడు దేవుడు ఏం చేస్తున్నట చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఆ దేవుడు మనని ఆ దేవుడిని మనం ఏం చేస్తామంట మస్తా ఉంటాం కాబట్టి మనం అట్లా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పొరపాటు అవుతుంది ఒక మనిషితోని కానీ మనం ఆ మనసులో మనిషి గురించి మన హృదయంలో పెట్టుకోవద్దు నేనైతే నేత అట్లనే అనుకుంటా ఎవరి వల్లనేమని అయింది అనుకో దేవుడా అలాంటి మనసు నాకు వచ్చింది అనుకో ఎనికేం వెనుక వెంటనే ప్రాణించదు నాకు వద్దు తీసేసి ఈ మనసు అనుకుంటా అట్లనే అనుకుంటా అట్లాంటి మనసు మనకు ఉండొద్దు యార్థంగానే ఉండాలి మన మనసు యథార్థంగా కలిగి ఉంటేనే అవునంటే అవును లేకుండా మన మనసు యుద్దార్థంగానే ఉండాలి యథార్థంగా ఉంటేనే మనం ముందుకు నడవగలుగుతాం ప్రతి ఒక్క శోధల నుంచి ప్రతి ఒక్క కష్టాల నుంచి బాధల నుంచి మనం దేవుడు విడిపేశాడు ఇప్పుడైతే మనం అనుకోలే ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఏం చేయాలడే మనం ఒక్కటిలో మనం మోసపోతున్నాం ఏం ఎట్లా మన కష్టాలు మన రోగాలు మన మన శ్రమలను చూసే మనం ఏం చేస్తున్నామట మన శ్రమలను చూసే ఆ శ్రమల వైపే చూస్తున్నాము కానీ దేవుని మాత్రం చాలా చాలా పక్కకి పట్టేస్తా చాలా టైంలో మనం దేవుని పక్కకు పెడుతున్నాం మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో దాన్ని పక్క పెట్టేస్తున్నాం ఏదైనా వచ్చిందనుకో పక్క పెట్టేసినాం అప్పుడు మనం అనుకోలేరే మనం ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేస్తుందంట ఆ శ్రమ నుంచి ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి మనము విడుదల పొందుతాం ఎప్పుడైతే సమస్యను చూస్తాం అనుకో ఆ సమస్య చూస్తుండే ఆ సమస్య గంట సేపు చూస్తాం గంటలు చూస్తాం మూడు గంటలు చూస్తాం పోతే సమయం పోతూ ఉంటుంది ప్రార్థన మాత్రం చేయలేం కాబట్టి మనం ఇప్పుడు చేసే క్రయసాలు అంత ఏంటంటే బాధలు ఐక్య విచారల చేత ఎట్లా సంపాదించాలి ఎట్లా చేయాలే దేవుడు పిల్లలే చాలా భయంకరంగా ఉన్నారు మోసం నంచాలు తీసుకోవడం వొడ్డీలు తీసుకోవడం భయంకరంగా ఉన్నారు కానీ ఎట్లా పోతారు రాజ్యానికి ఆయన అంటున్నాడు ఒక్కటిని లోపల ఉంటే పోలేరు అంటున్నాడు అందుకే గలతి సంఘ గలతిలో అంటా అక్కడ ఏమంటున్నాడే ఒక్కటి మీ లోపల ఉన్నా కూడా తీసేసుకోండి అంటున్నాడు అక్కడ దేవుణ్ణి రాజ్యాన్ని స్వసంత్రించుకున్న నేరరు అంటావుడు గలతి సంఘానికి గలతి సంఘంలో అంటావుడు ఒక్కటి మీ లోపలు ఉన్నా కూడా ఒకటి కూడా మీ ఉన్నా కూడా తీసేసుకోండి మీరు దోవిని స్వతంత్రించుకున్న నేరరు అని ఇక్కడ అంటా స్వతంత్రించుకున్న నేరరు అని ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ అంటు గలతి సంఘంలో అంటా ఉన్నాడు ఏమంటుండంటే ఐదో అంటున్నాడు ఐదు ఐదు పంతంలో ఏమంటుండంటే శరీర కార్యములు స్పష్టమైనవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు ఈనాడు మనుషులకి ఏముంది ద్వేషంలో ఉన్నాయి కలహంలో ఉన్నాయి మత్సర అంటే మత్సరం నేనే నేనే నేనే మత్సరం క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయ ఇంక ఇదైతే మరే ఎక్కువైపోయింది అసూయ మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూచి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయి దేవిని రాజ్యంను స్వసంతరించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నానని చెప్తా గలతి సంఘానికి చెప్తా ఉండు రాజ్యానికి పోరం ఇప్పుడు మనం ఎట్లుండాలి ఈరోజు మనము ప్రతిరోజు మనం ఈ రోజు అనేది ప్రతిరోజు మనం తీరమానం చేసుకోవాలి ఒకరి వల్ల మనకి ఏదైనా ఈర్షి వచ్చింది అనుకో తీసేసేసే ప్రభాన్ని మనము దేవుడిదల పశ్చాత్తపం మనము పొందాలి అలాంటి మనసు మనకు ఆ రోజు కలిగితే దాని నుంచి విడుదల పొందాలి అనుకోవద్దు ఏమీ అనుకోదు కాబట్టి ఒక్కట్టున్న రాజ్యం స్వసంతరించుకునే వేరే ఎంత భయంకరం మాట ఇంత భయం ఏమనిపిస్తుంది నాకైతే భయమే అనిపిస్తుంది మనందరికీ భయం అనిపిస్తుంది ఒక్కటి మన లోపల ఉన్న మనం రాజ్యం ని స్వసంతరించుకునే నేరమాట అక్కడ మనం ఒక పాత్రని పొందిన మోషన్ కూడా చూసినాం బండతో మాట్లాడమంటే దాన్ని కొట్టిండు ఆయన కూడా ఆ కారానికి ప్రవేశించడం ఇక్కడ మనతో కూడా మాట్లాడుతుండు అందుకే అంటుండు యుగంతం ముందున్న మీకు బుద్ధి కలవడానికే రాసిన అంటుండు కొరంతిల్లే రాసిన పత్రికలో బుద్ధి కలవడానికి రాసిండు కాబట్టి మనకి బుద్ధి కలగాలని రాసింది కాబట్టి మనం అలాంటి పనులు చేయొద్దని మనకి రాసిండు రాసిండు కాబట్టి మనం ఏం చేయాలంట ఇలాంటి మన లోపల ఉండకుండా మనం ఏం చేయాలంట జాగ్రత్తగా మనం కలిగి ఉండాలని ఇక్కడ రాస్తా ఉన్నాడు కాబట్టి ఆక ఇవేవి మన లోపల ఉండొద్దంట అసూయలే కానీ మత్సరంలే కానీ కలహంలో కానీ మత్తతులే కానీ అల్లరితో కూడిన ఆటపాటలే కానీ ఏవైనా విగ్రహారధన అంటే దేని ప్రేమించిన విగ్రహారధనే తల్లిదండ్రులే కానీ భర్తనే కానీ భార్యనే కానీ పిల్లలనే కానీ ఏ వస్తువునే కానీ ఏదైనా ప్రేమించినది విగ్రహార్థనే ఇవన్నీ ఎవరు మన ఎవరి లోపల ఎవరి లోపల ఉన్నా కూడా ఈ శరీరకారంలో ఒక్కటైనా మన లోపల ఉంటే దాని నుంచి మనము విడుదల పొందాలని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయడం ప్రతిదీ మనము జాగ్రత్త పడి ఉండాలని ఇక్కడ అంటా ఉన్నాడు తులసిలో రాసిన పత్రికలు ఏమంటుండే పదమూడు ఒకటి పదమూడులో ఏమంటుండే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజ నివాసులుగా చేశాను ఏమంటుంది ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల ఒకప్పుడు చీకట్ల నుంచి దేవుడు ఏం నుండి మనను విడుదల తాను ప్రేమించిన తన కుమార్ని రాజ్యం నివాసులకు రాజ నివాసులకుగా రాజానికి నివాసులుగా చేసినాను ఇక్కడ అంటా ఉన్నాడు కుమారుని యొక్క రాజ నివాసులుగా దేవుడు చేసింది కాబట్టి మనకేముందంట ఆ కుమారుని అందు మనకు మనకు విమోచనము అనగా పాపక్షేమాపణ కలుగుచున్నది కలిగింది మనకు పాపక్షేమాపణ నిమిత్తం మనం యేసుకృష్ణంలో మనం మారుమంస నిమిత్తం బా పొందినం కాబట్టి మనకి క్షమాపణ కలిగింది కాబట్టి మనము అలాంటి దాంట్ల నుంచి మనం విడుదల పొందినం కాబట్టి లోకాశల నుంచి మనం విడుదల పొందినాం కాబట్టి దిన మనము మన ఏమో మనము బ్రతకాలని ఏసు మనము జీవించాలి దిన మనం ఈ లోకాశలో చనిపోతున్నాము చనిపోవాలి ఏసు మనము బ్రతకాలి ఏసు మనం బ్రతికి మనం ముందుకు వెళ్ళాలని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఈ ఇది ఒక అపోసులుడైన పావులు మళ్ళీ పేతురు రాసిన పత్రిక పేతురు రాస్తా ఉన్నాడు రెండవ పేతురు మొదటి అధ్యాయము రెండో పేతులు మొదటి అధ్యయం పదో వచనంలో ఏమంటుండే పదో వచనం ఏమంటుండే అందువలన సహోదరులార మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నందుకు మరి జాగ్రత్త అంటుండు ఇదే మొదటి మొదటి ఐదో వచనం ఏమంటుంటే ఆ మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గల మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణం అంటుండు ఆ ఏతువు మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలంటుడు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండి మీ విశ్వాసం నందు సద్గుణమును అంటే మంచి గుణమును సద్గుణం నందు జ్ఞానమును ఉండాలంట ఆ జ్ఞానం నందు ఆశనిగ్రహమును ఆశనిగ్రహం భక్తి భక్తి కలిగి ఉండాలంట సహోదర ప్రేమను సహోదర ప్రేమ దయను దయను అమర్చుకొనుడి దయ చాలా అవసరం దేవుడు దయ ఆయన ఎట్లుండు దీర్ఘశాంతం గలవాడు దయాలత్వం గలవాడు ఆ దయ మనకు కలిగి ఉండాలి ఏసుప్రూపం కలిగిన మనసు అంటేనే మనకు అలాంటి మనసు ఉండాలి ఉండాలంటే మనం ఆయనను వెతికితేనే మనకు అలాంటి మనసు ఉంటది కాబట్టి ఆయన కలిగి ఉన్నాం కాబట్టి ఆ దయ అనే మనసు మనము కలిగి ఉండాలని దయను అమర్చుకున్నడి ఇవి మీకు కలిగిన కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన ఏసు అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైన నిష్ఫలనైన కాకుండా చెయ్యిను ఇట్లా కలిగి ఉంటాయంట మనము సోమరులు కాకుండా ఉంటామంట నిష్ఫలంగా ఎప్పుడు కాకుండా చేస్తుందని ఇక్కడ అంటా ఇలాంటి గుణం మనం కలిగి ఉండాలి విశ్వాసం ఉండాలంట సద్గుణం మంచి జ్ఞానం ఉండాలంట జ్ఞానం ఉండాలంట సహనం ఉండాలంట సహోదర ప్రేమ ఉండాలంట ప్రేమను అమర్చుకోండి అంటా అట్లా ఉంటుందంట మనం ఎట్లుంటామంట ప్రేమను అమర్చుకోండి అంటుండు అట్లాంటి ఉండి ఉండి కలిగితే అనుభవ జ్ఞానంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలనైన కాకుండా చేయను ఇట్లాంటి మనసు కలిగి ఉంటే మనం సోమరులము కామంట నిష్ఫలం అసలమే కామంట కాకుండా చేశాను నిష్ఫలలు కాకుండా చేయును అని ఇక్కడ అంటా ఉన్నాడు ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపాపములను శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి వృద్ధివాడును దురదృష్టి లేని ఇవి ఎవరికైతే లేకపోతే వాడు ఎట్లుంటాడ పూర్వక పూర్వపాపములకు శుద్ధి కలిగి సంగతి మరిచిపోయి గుడ్డివారిగా ఉంటాడంట దూరదృష్టి లేని వాడు అగుణాన్ని ఇక్కడ రాస్తా పేతురు రుడ్డివాడిగా ఉంటాడంట ఇవి కలిగి లేకపోతే దురదృష్టి లేని వాడు ఇక్కడ అంటా పేతురు కాబట్టి కలిగి ఉంటే మనం గుడ్డివారిగా ఉండము దూరదృష్టి వాడి ఉండలేమని ఇక్కడ రాస్తా కాబట్టి ఇక్కడ అంటా కాబట్టి దూరదృష్టి లేని నగును అని ఇక్కడ అంటుండు అలాంటివి ఇక ఉండలేమంటే ఇవన్నీ మనం ధరించుకోవాలి పైనున్న ఐదు నుంచి అవన్నీ మనము కలిగి ఉంటుందంట ఇక్కడ అంటూ పదవచనం అంటూండు అందువలన సహోదరులార మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త అందువలన సహోదరులార మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్తగా ఉండాలంట మనం ఇంకెక్కువ జాగ్రత్త కలిగి మనము జీవించాలంట మీరు ఎట్టి క్రియలను చేయవారైతే ఎప్పుడు ను త్రొట్టిలరు ఎట్టి క్రియలు పైన చెప్తా ఉన్నాడు విశ్వాసము సద్గుణము జ్ఞానము జ్ఞానము నందు ఆశనిగిరం సహనము సహనము భక్తి సహోదరుల ప్రేమ ఉంటే ఇటీ క్రియలు చేయవారైతే ఎప్పుడు త్రొట్టిలరు మనం పడిపోమంట త్రుట్టిల్లమంట త్రుట్టిల్లలేము మనము పడిపోలమని ఇక్కడ అంటా ఉండు మనం ఉండాలంటే ఏం జనండి ఇవన్నీ కలిగి మనము ఉండాలి చాలా అవసరం సహోదర ప్రేమ అయితే చాలా అవసరం అది మాత్రం చాలా అవసరం ఐక్యత కలిగి ఉండాలి నువ్వెక్కువ పాట పాడతావా నువ్వెక్కువ ప్రార్థన చేస్తావా నువ్వెక్కువ ప్రాథం నువ్వే వాక్యం చెప్తావా అనంటి గుణం మనకి కలిగి మనం ఉండడానికి వీలు లేదు ఎవరు చెప్పినా మనం వినాలి చిన్న పిల్లలు చెప్పినా వినాలి ముసళలు చెప్పిన వినాలి పెద్దలు చెప్పినా వినాలి ఏం రాని చెప్పినా కూడా మనము వినాలి ఎవరి ద్వారా ఏం మాట్లాడుతున్న దేవుడు తెలియదు మనకి రెండు మాటలు మాట్లాడినా దేవుడు మంత్ర మాట్లాడిననే మనం ఆ మాటని మనము స్వీకరించాలి దేవుడు మాట్లాడుతుండడు ఎవరు ఎవరు చెప్పినా కూడా దేవుడే మాట్లాడుతుండే దేవుడే మంత్రులు మాట్లాడుతుంది దాన్ని మనము స్వీకరించాలి కాబట్టి ఇక్కడ అంటుడు ఇలాంటి లేక ఇలా ఇలాంటి ఉంటే మనం అంటే ఎప్పుడు తృట్టిలరు అంటుండు అలాగున మన ప్రభువును రక్షకుడైన ఏసు యొక్క నిత్య ప్రవేశము మీకు సమృద్ధి అనుగ్రహింపబడను ఏమంటున్నా నిత్య రాజ్యం ఏసు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము నీకు సమృద్ధి అనుగ్రహింపబడను మనకు సమృద్ధి కలుగుతుందంట ఇవన్నీ కలిగి ఉంటే ఆ రాజ్యంలో మనకు నిత్య రాజ్యంలో మనకు సమృద్ధి కలిగి అది అనుగ్రహింపబడి ఉన్నది అని కూడా పేతురు మనకి చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మనము అర్హులము కావాలంటే ఆ రాజ్యానికి మనము వారసు వారసులం కావాలంటే ఇవన్నీ మనము కలిగి ఉండాలి ఒకవేళ ఈ రోజు మనకి కలిగి లేమనుకో ఈ రోజు మనము కరెక్ట్ గా కావడం నేర్చుకోవాలి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు రోజు రోజు రోజు మనం ఈ దినం తక్కువదాం అనుకో రేపు ఇంకా ఎక్కువ కావడం మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉండాలి వెళ్ళిపోతున్నాయి అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి ఇవన్నీ గుణాలు మనకు ఉండాలి విశ్వాసం ఉండాలి జ్ఞానం ఉండాలి సహనం ఉండాలి సహోదర ప్రేమ కలిగి మనం ఉండి భక్తి కలిగి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు మనకి విజయానికి ఇస్తాడు కాబట్టి మనం దేవుడిని చూసి మనం ముందుకు నడవాలి ఆయన వలనే మనకి మనకు విమోచన కలుగుతా కాబట్టి ఆయనను చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ రాజ్యానికి మనం వారసులు కావాలి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక తోతురం పరిశుద్ధి రామయ్య మలా రాజ్యానికి పొందనాం ఏసుక్రీస్తు రజానికి వందనాలు మీరు మాతను మాట్లాడిన దేవ అందుని బట్టి నీకు వందనాల తండి ఏ స్రజానికి స్తోత్రం దేవా దేవా నీకు వందనాల తండి విశ్వాసము నందు సద్గుణం నందు జ్ఞానము నందు ఆశ మనం సహనం అందు సహోదర ప్రేమ దేవా ఇవన్నిట్లో మేము కరెక్ట్ కలిగి ఉండాలి నీ రక్తం మిమ్మల్ని కడిగి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా నీకు కలిగిన మనసు మేము కూడా కలిగి ఉండాలి ఏ స్రజానికి స్తోత్రం ఈ లోకాషాల తట్టు మేము ఉండడానికి వీలేదు మేము నీ తట్టే ఉండాల రాజా దివా మీరు మా అతను మాట్లాడిన దేవానికి వందనాలి తండీ ఏస్ రజా నీకి స్తోత్రం దేవా దివా మీరి ఆత్మకర్యం జరిగించండి వాక్యాన్ని మేము వినాలే వాక్యాన్ని మేము జీవించాలి అదితరులకు మేము ప్రకటించాలా దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దివా ఆ రాజ్యానికి మేము వారసులం కావాలంటే మేము కరెక్ట్ గా ఉండి నీ సేవ చేయాలి పరిశుద్ధత మాకు చాలా అవసరము దేవా దేవ మీరే ఆత్మకార్యం జరిగించి దేవా నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళందరికీ మీరు తోడయండి నీ కృపలో భద్రపరచుకుని ప్రతి ఒక్క అంశానికి జవాబు దయచేసి మా యొక్క ప్రాధాన్య దుపానికి చేర్చుకోమని నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థన చేద్దాము అంశాల కోసము సీరియస్ కండిషన్ ఎవరు ఉన్నారో చేస్తాము నేను చేస్తాను ప్రార్థన సృష్టికర్త అయిన ప్రభు నిన్న నేడు నిన్న నీక రీతి ఉన్నతంటే నీకే వంద నాలుగు ప్రభు అయ రాత్రి కాలం ముందు ఇచ్చిన ఏసు ప్రభు వాక్యం పట్టి నీకు చెల్లిస్తాము కనుక చేసిన దేవతపరిచిన ఈ రోజు యేసు ప్రభావం ఆదరించే దేవానికి వందనాలు ప్రభావ ఏసు ప్రభావం సరిచేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన ఏసు ప్రభానికే వందనాలు ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని గొప్ప విజయాన్ని దండి ఇక్కటి ఫలింప చేయండి వాక్యాసారంగా జీవించి లోబడాలా విధత కలిగి జీవించాల ప్రభావ మీరే కార్యం జరిగించి నేను నామానికి మేమ తెచ్చుకోండి ఏసు ప్రభానికే వందన పతోక వచ్చిన దీవించండి ఆశీర్వదించి రక్త ప్రోక్షణ దయచేయండి ఏసు ప్రభావం కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన శ్రీనివాస బ్రదర్ ముట్టేడి తాకండి స్పష్టపరచండి ఆ తాకండి ఏసు నామం కన్ను జీవింప చేయండి ప్రభావ ఏసు సంపూర్ణంగా స్వచ్చత పొంది కన్ను కనబడేట శక్తి దయచండి ఏసు ప్రభా న్యాయము ఇచ్చండి ఏసు ప్రభా మన గొప్ప విజయం దయచండి వారు భార్య భర్తను గొప్ప అద్భుతం జరిగించే దేవుడు ప్రభ మీరే సహాయం చేయండి ఏసుకృష్ణ నామములు దేవా ఆ సాక్షిపిడిగా నిలబెట్టుకోండి ప్రభా రవిచర బ్రదర్ ముట్టడి తాకండి ఏసు ప్రభా కన్న ఆపరేషన్ జరగాల ప్రతొక్క బాడీల ఏసు ప్రభా రిపోర్ట్స్ నార్మల్ టూ సహాయం చేయండి ప్రభా తొందరకు కన్ను ఆపరేషన్ జరగాల ఆ సేవ చేయాలా సాక్షిపిడిగా నిలబడాలా ప్రభా మీరే జరిగించండి కామమ్మ రాజేష్ ని ముట్టండి క్యాన్సర్ రోగం చ విడుదల పొందాలా ఏసుకుశన్ స్వస్థత దయచేయండి యేసు ప్రభాని నామలో స్వచ్చత ఉంది విడుదల ఉంది ప్రభ యేసుశాన్ వాళ్ళకు కుటుంబానికి విడుదల కలగచ్చేయండి ఆ రోగాన్ని తీసివేయండి స్వచ్ఛత దేయండి ఏసు ప్రభ రీ నష్టం ముట్టండి కాకండిన ఏసుకృ ప్రభ ఆ బిడ్డకు స్వత కలగాన ఆ పక్ష వాయు నుంచి విడుదల బ్రెయిన్ ట్యూమర్ నుంచి విడుదల పొందాలా సర్జరీ వేసు జరుగుతుంది ప్రభ అక్కడ క్యాన్సర్ రానికి వీలే సైతన దురాత్మ చీకటి ఏస్తున్నంలో గర్తి ఏస్తునంలో రోగం పోను గొప్ప విజయాన్ని మీద ఇచ్చండి ఆ రోగాన్ని అంతా తొలగించండి ప్రభు దుష్టలు ఏసనంలో గద్దించండి ప్రభు ఆ కుటుంబాన్ని ఆదరించే దేవుడు నువ్వు ప్రభు అయ్యా మీరు కారం ఆ చిన్న బిడ్డలు కూడా తోడయండి స్టడీలో మంచి జ్ఞానం చేసి నడిపించండి ప్రభావ భార్య మధ్య శాంతి సంబంధండి కుటుంబం అంతా విశ్వాసాల బరపర్చ మీరే కార్యం జరిగించి ఈ నామానికే మేమ తెచ్చుకోండి అన్సీఎం ముట్టడి తాకండి స్వస్థపరచండి దేవ ఏసు ప్రభానికే వర్ధాపన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడ ప్రభ ఆ బిడ్డను కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి ఏసునామలో సర్జరీ జరగాల డాక్టర్ జ్ఞానం ఇచ్చి నడిపించండి గొప్ప విద్యాని మీద అయ్యండి బలపరచండి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత పొందాలా రిషిక పాపను ముట్టడి తాకండి ఆ చెయ్యి సరి అవును కాక గొప్ప విద్యాని మీద అయ్యండి ఇన్ఫెక్షన్ తగ్గించిన దేవానికే వందనాలు ప్రభ యశ ప్రభ ఏసునామలో విడకుండా సంపూర్ణంగా స్వస్థత పొందాలా ఆ కుటుంబం అంతా తెచ్చుకోండి సుందర్రాలు ముట్టేడి సాగుంచి విడుదల పొందారా ఎమర్జెన్సి విడుదల పొందారా అవి స్వచ్ఛత దయచండి సేవలు వాడబడాలా నీ బిడ్డా ప్రభావ అవిడ నీ కొరకు సేవ చెయ్యును కాక అవిడతో మీరు మాట్లాడండి సరిచేయండి విజయాన్ని దయచండి ఏసు ప్రభా రక్షించుకోండి అగ్ని సంచ పెట్టండి ఏసు ప్రభానికే వంద ఫ్యామిలీ ముట్టేది సాకను కృతపరచండి మరి ఏరియా నుంచి బాధపడుతున్నాడు ప్రభావ అదే స్వచ్ఛత దయచేయండి ఏసుకృష్ణ నామలు సక్సెస్ఫుల్ కావాలా ఆపరేషన్ గొప్ప విజయాన్ని దయచేయండి ఏసు ప్రభానికే వంద శివదాసు బ్రదర్ ముట్టండి ఆ క్యాన్సర్ నుంచి పొందారా ప్రభా డెట్ క్యాన్సర్ నుంచి విడుదల పొందారా ఆ కలవర రక్త పురోషకాల చర్యలు జరుగును కాక ఆ రోగాన్ని తీసుకెళ్ళి స్వసత దయచేయండి ప్రభా ఆ కుటుంబాన్ని పాపాలను క్షమించండి నాయన ఏసు ప్రభా నువ్వు దేవుడో ప్రభావ అయాని సాంద్రం మేము ఒప్పుకుంటున్నాం నాయన గొప్ప విజయాన్ని దయచేయండి ఏ ప్రదీపుని ముట్టండి క్యాన్సర్ ముట్టండి తాకండి శ్వాసపరచండి మన కుట్ర నుంచి విడుదల పొందాలా ఇంటికి పోను కాక రక్షించుకొని రామస్య బయమ తెచ్చి బాయ్ తెచ్చుకోండి ప్రభా గొప్ప విజయాన్ని మీద దయచేయండి బలపరచండి ఏసు ప్రభానికే వందన కుటుంబంతో రక్షించుకునే దేవుడో మీరు కాచి కాపాడి భద్రపరిచే దేవుడో ప్రభా అయానికి వందన దిల్లి ప్రజలు ముట్టండి తాకండి స్పష్టపరచండి నాయన ఓ విడుదల గలగ చేయండి లేవనెత్తండి ఏసు వందనాలు ప్రభావ అప్పుడకు మంచి జాబ్ను అనుగ్రహించండి సేవలో అద్భుతాలు ఆశ్చర్యంగా మీరు వాడుకొని నామనుక మేమ తెచ్చుకోండి ఉన్నత సార్లు అప్పుడే నిలబడను గొప్ప విజయాన్ని దయచేయండి భార్య ఇద్దరు సేవ చేయును కాక పిల్లలు కూడా అగ్నికర్జన పెట్టండి నీ సన్నిధితులు పెంచబడను కాక గొప్ప విజయాన్ని దయచండి నాయన ఓ నువ్వు అద్భుత చకా జరిగించే దేవుడ ప్రభేసు ప్రభ ప్రదర్శించడం ఇంకా సేవల బలంగా వాడబడాల వాళ్ళకున్న ఆటంకాలు దురాత్మక శక్తులు ఏసంలో గర్తిస్తుంది రాత్రి కాలం మందు పతొక్క కుటుంబం కొన్ని నిమ్మద్ దయచ్చేయండి ప్రభ్వా కుటుంబాలంతా నీకే వందనాలు ప్రవ్వ కుటుంబాలు మార మారకున్నాయి ప్రభా సేవ చెయ్యును కాక మారు రక్షింపబడును కాక నాయన విరేకారం జరిగించండి నాయన ఈ సత్యాన్ని ప్రకటించే శక్తి ప్రతొక పిడకు దయచేయండి ఏసు ప్రభా నీకే వందనాలు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు అయ్యా ఏమి ఇచ్చిన చెల్లించలేం నా ప్రభ్వా తండ్రి నీకు స్తోత్రం లేన ప్రార్థించిన ఏసు ప్రభు నష్టనమే ప్రభావ తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభ అయ్యాని రాకడతి త్వరలో ఉంది నాయన కుటుంబాల ప్రభా ఏసుకృష్ణ నశించకుండా కాచి కాపాడి భద్రపరచండి ఈ లోకంలో భయంకరం జరగబోతుంది ఆయన మత కూడా కాచి కాపాడి ఈ రెక్కల కిందకు వచ్చిన దాకా మీరే కార్యం జరిగి కుటుంబాలను రక్షించకండి ఏసు ప్రభానికే ఉందన్నారు ప్రభావ హాస్పిటల్లో ములుగుతున్న ఆత్మహత్యంచనా పెట్టండి ప్రభావ వాళ్ళు విడుదల పొందును కాక ప్రభావ స్వస్థత పొందును కాక ప్రభా వాళ్ళ పాపాలు చెప్పింపబడును కాక ప్రభావ వాళ్ళంతా సందుకోసం సహాయం చేయండి నా ప్రభావ తండ్రిని కోట్లాది వంద నాలు ప్రభావ వాళ్ళంతా రక్షింపబడు కాక గొప్ప విజయాన్ని విద్య ఇచ్చేయండి వాళ్ళ తీసివేయండి ప్రభావ ఆ దురాత్మ చెలో కొందరు తండ్రి ఏసు రాత్రి కాలం గొప్ప విజయాన్ని విద్య ఇచ్చేయండి వాళ్ళంతా రక్షించుకోండి అయా కోసం ఈ లోకానికి కానీ చూపించండి నా ప్రభు ఓ నా ప్రభానికి వందనాలు అయ్యాసు ప్రభానికి కుటుంబీ కచ్చిన పెట్టండి ఓ భార్యభద్ర శాంతి సంబంధం ఇచ్చండి ఎవరిన సుటన పెట్టండి ప్రభు ఏ దుష్టుడు అవకాశం లేదు గణేశ్వరం కద్దిస్తున్న ప్రభు వాళ్ళంతా విడుదల పొందరు కాక ప్రభు వాళ్ళంతా సహాయం చేయండి ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభు యసుభులు నశించకుండా మీరు కాచి కాపాడే కద్రపరచండి ప్రభు అయానికి వందనాలు ప్రభు వాళ్ళంతా కాచి కాపాడి ని శువార్ ప్రకటించాలా ఏసుప్రభ ని ప్రకటించాలా లోజ్యాన్ని ఏసుప్రభ కట్టాల భూమి మీద ప్రభ ఎవ సులు ప్రభ ఎవ బాణంగా ఓడబడని ఇచ్చిన వాగ్దాన వచ్చి మీరే కారం జరిగిచ్చాడి ఆయన ఓ పెద్ద బిడ్డ చిన్న బిడ్డలకై స్కూల్కి వెళ్తే కాలేజీకి వెళ్తున్నా కొత్త ఆఫీస్కి వెళ్తున్నా ఇవాళ కాచి కాపాడి భద్రపరచండి ఎవరు కూడా శోధన మరణ గండడం రానికి వీలేదు ప్రభ వాళ్ళకున్నటం తొలగించండి ఓ దృత్మ చీకటి అంతకార చీకట్లు సమూహాలను ఏస్తున్న ఖర్చు రాత్రి కాలంలో ప్రభావలకు విడుదల కలగా చేయండి ఓ నెమ్మది శాంతిగా ఇచ్చేయండి ప్రభా పిల్లలకి వెళ్తున్న జాగ్రత్త కలగా చేయండి నీ పనులకు దూట కాదులుగా ఓ తల్లిదైన జ్ఞానం నడిపించండి ప్రభావ ఓ మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా నిరాకరణ త్వరలోంది ఆయన యేసు సైతానికి విక్రంభించి తిరగడానికి వీలదు ప్రభావనుకున్న అంచనా తద్దింపబడను కాక నాశనం అవును కాక ప్రభావా మీరు కాలం జరిగించండి అద్భుత రాజ్యకే జరిగించండి ఎక్సూప్రభా మీ రాజ్యాన్ని ఇక్కడ కట్టబడాలి అప్పుడ ఈ స్వార్థదారు బట్ల కూడా కట్టబడ నీ కొరకు సేవ చెయ్యాల ప్రభావ రోషంగలు సేవించడానికి శక్తి తెచ్చండి ఏ సూ ప్రభావ సేవపై ఓడపడాలా మొత్తం రోషంగారికి సేవ చేయాలా ప్రభు అయ్యా టైం ని వ్యర్థం వీలేదు ప్రభా నీలో సమయాన్ని కేటాయించాలా మీరే కాలం జరిగించండి వంగన మొఖాలు వంగలా సుతించడాక సుద్ధింపబడు కాక మీరే కాలం జరిగించిన నామానికే మామ తెచ్చుకోండి ప్రతి చీకటిని విడుదల పొందాలా ప్రభా ప్రజలంతా ఏ సూ ప్రభావాన్ని నడిపించండి ఏ సూప్రభా వీలేదు ఈ రోజు కద్దిస్తున్నాం ప్రభావం తల్లింపుకోవడం కాక చేతిని ప్రజలతో ప్రభు మీరే కారం జరిగిచ్చండి ఏ సూప్రహ్మీ కాచి కాపాడి కొత్త ఒక్క బిడ్డ నీ రాజ్యానికి చేరాలా ప్రభు య సుప్రహ్మా పొందనాలి ప్రభు ఇది అక్కడ అనేక మంది సిద్ధపడాలా ప్రభు మీరే కారం జరిగించండి నామకర్త క్రైస్తవ సత్యానికి రావాలి ప్రభా వాళ్ళంతా పాపాన్ని విడిచిపెట్టాలి అబద్ధం మోసం నుంచి విడుదల పొందాలా ప్రభా అబద్ధాన్ని ఎక్కడైతే విస్తరించభా ఏ సురంలో వాళ్ళు దోచడం ప్రభావ సత్యాన్ని ప్రకటించబిగా వాడపడాలా ప్రభా మీరే కారం జరిగించండి మదొక పాషంతో మీరు మాట్లాడండి మీ శ్వాసతో మీరు మాట్లాడండితో మీరు మాట్లాడండి వాళ్ళంతా తే శుభ్ర భయం కలవరం పుట్టాలా ప్రభా హృదయాల ప్రభా ఈ రాత్రి కాలం మీరు కారం జరిగిచ్చి ఈ నామానికి మామ తెచ్చుకోమని నదననే సూక్సం అడివేడుకుంటాం తండ్రి అమ్మే అమ్మేను బ్రదర్ ఓకే మన ప్రభు ఆయన యేసు క్రీస్తు తండ్రి యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపనలు ప్రార్థించినము వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే విజ్ఞాపనలు చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు హింసలు జరుగుతున్నారో అక్కడున్న ప్రతి సేవకుడికి ప్రతి విశ్వాసికి ఆయన కృప కనికరము సమాధానం మనందరికీ సదాకాలముతోడై ఉండి నడిపించింది కదా ఆమె ైస్ట్ బ్రదర్ అంటే